పరిశుద్ర ప్రేమల కృపణ తండ్రి దేవా ప్రభా నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హలి రచన పరిశుద్ర ఒక సర్వశక్తి మంత్రుల సర్వాధికారి తండ్రి జీవం గల దేవానికి వందనాలు ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవ యొక్క సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించని ప్రభా నీ యొక్క అగ్నిస్తమాన్ని మా మధ్యలో దించమని ప్రార్థిస్తుండీ దేవ మాకు సాహించని దేవా ఏసయ్య మీరే మా ముందుండి నడిపించిన వారు ప్రభా ఏసే మరి గొప్ప విజయమాన్ని గురించిన గొప్ప దేవుడో ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయేసు ప్రభ లోకంలో ఎక్కడ చూసినా కానీ ప్రభా గలిబిలి అయినా కానీ ప్రభా ఈ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా నీ యొక్క బిడ్డగ ప్రభ పరిశుద్ధతలో ప్రభా మా ముద్రించుకున్నందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయేసు ప్రభా మరి నీ యొక్క కడవరి వశంకృత ప్రభా మమ్మల్ని నింపండి ప్రభా మేమంతా కూడా ప్రభా అభిషేకింపబడాల నీ యొక్క సువాత మేము అనేకులకు మేము ప్రకటింపచ్చేయాల అనేక ఆత్మల్ని సందేకి నడిపించేవారిలాగా ప్రభా మేము తయారవట సహాయం అనుగ్రహించని ప్రభావ దేవ ఏసాన్ని ఎదుట నిలవబడినప్పుడు ప్రభావ అనేక ఆత్మల్ని చేతికి అప్పచెప్పినట్లు ప్రభా ఉండేలాగా మాకు సహాయం అనుగ్రహించని ప్రతి ఆత్మని చేతికి అప్ప చెప్పాలి అప్పుడే ప్రభా దగ్గర నుంచి మంచి దాసుల మంచి దాసు లాగా పేరు పొందుకుంటాం తండ్రి ఏసిన నువ్వు ఇచ్చిన ప్రతి సేవ జీవితం ప్రభా మేము ఫలిభరితంగా దయ ఫలిభరితంగా మేము నడుచుకున్నట్టు మీ యొక్క సహాయం చేత మాకు నడిపింపు దయచిందండి దేవాయసేయ ఏ ఆత్మ నశించకపోదు ప్రభా ప్రతి ఆత్మని మీరు కాపాడండి ప్రభా ప్రతి ఆత్మని ప్రభాని సన్నిధికి గాలమేసుకొని లక్కరమని ప్రార్థిస్తుంటాండి దేవాయచి ప్రభ ఎంతో మంది ప్రభా ఈ యొక్క స్కైప్ వచ్చే ప్రతి బిడ్డ మీద దీపించండి అవసరం చేత పరిస్థితిలో ఉన్న ప్రభని కృపలో జ్ఞాపకం చేసుకుంటాండి వారిని కూడా ప్రభా సన్నిధికి లాక్కరండి ప్రభా దేవాయస వీళ్ళంతా కూడా ప్రభా ప్రభ ఎంతో మంది అలసిపోతున్నారు ప్రభా అయినా కానీ ప్రభా నువ్వు కృప చూపిస్తున్నావు ప్రభా దేవ ఏసి ప్రభా వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రభా నీ సన్నిధికి రావడానికి ప్రభా ఏసే మన నీ యొక్క పనులు చేయడానికి కూడా ప్రభావ వాళ్ళకి ఆసక్తిని దయచేయమని ప్రార్థిష్టం తండీ దేవ ప్రతి బిడ నీ ప్రకటన చేయాలా ప్రతి బిడ నీ వాక్యం చూపడానికి ప్రభు వాళ్ళకి ధైర్యమైన అనుగ్రహించిన ప్రభా బలమైన ఆత్మహత్యత నింపమని ప్రార్థిష్టం తండ్రి నీకే స్థోతం నీకే ఉన్నా దేవ నువ్వు ఇచ్చిన ప్రతి వాక్యలు కూడా ప్రభా మేము అనుసరించి మేము నడుచుకోవాలి ప్రభా బోధించే వారి కంటే ప్రభా పాటించిన వారి ప్రభ నీ యొక్క దృష్టిలో ఎంతో మంచి వారు కాబట్టి ప్రభ మేము పాటించే వారిలాగా ఉంటుటకు మాకు సహాయం అనుగ్రహించి ప్రతి ప్రతి మేము అనుభవపూర్వకంగా సేవ చేసేటప్పుడు ప్రభా యొక్క కృపా కనికరం మాకు దయచండి మా చేతి పట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుండీ నీకే స్తోత్రం నీకేనండి లేవ ప్రతి బిడె నీ కృపలో జ్ఞాపం చేసుకున్న ప్రభా అదే రీతిగా నీ యొక్క పరిశుద్ధాత్మ జత నడిపింపు మాకు దయచండి పాటల ద్వారా మాయమ పొందండి వాకు మీరు మాతో మాట్లాడిన ప్రభా దేవ ఆది అంతం మీరైతే కూడా నడిపిస్తారని యేసు క్రిస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి వేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడు విజయమీ వేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడు విజయం జయం జయం జయం జయం ఉసన్నా హల్లిలుయా జయం జయం జయం జయం ఉసన్నా ఇసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమీ ఇసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమీ ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు పడను ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు పడను జయం జయం జయం జయం వస్తున్నా హల్లిలుయా జయం జయం జయం జయం వస్తున్నా హల్లిలుయా ఇసు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమీసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ విజయమీ నా యేసు ముందు నడవగా నాకెప్పుడు విజయమీ నా యేసు ముందు నడవగా నాకెప్పుడు విజయమీ కురిచె పాయకేత్త సన్న పాడేదను చేయి కేతి ఉసన్న పాడేదను జయం జయం జయం జయంసన్నా హల్లిలుయా జయం జయం జయం జయం ఉసన్నా హల్లిలుయా ఈసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ విజయమే ఈసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ విజయమే సతాను అధికారము నా యేసు పడగొట్టును సతాను అధికారము నా యేసు పడగొట్టును సిలువాళ్ళు బంధించి నన్ను పైకి లేవ నెతెను బంధించి నన్ను పైకి జయం జయం జయం జయం జయం జయం జయం జయం హూయాసు నందు ఉన్న వారికి ఎల్లప్పుడు విజయమే ఇసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే పాపాలు పొడగొట్టెను నా శపాలు తొలగించెను పాపాలు పొడగొట్టిను నా శాపాలు తొలగించెను ఏ సుని గాయము చేస్త పొంది తిని ఏసుని గాయముచే నీ స్వస్త జయం జయం జయం జయం usanna hallelujah jayam jayam jayam jayam usanna hallelujah yesu nandu unnavariki ellappudu vijayame yesu nandu unnavariki ellappudu vijayame hallelujah thank you sister పరిశుద్ర తండ్రి కృపమైడ జీవం గల దేవ ఇసు ప్రభా నీకెంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ర దేవ నీకే సమస్త గలత మహిమ ప్రభావంలో తండ్రి వేసయ్యా నీకే చెల్లించుకుంటున్నైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై నీకెంతో వందాలు ప్రభావ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రించినైనా అనుదినం అను క్షణం కాచి కాపాడుతున్నందుకై నీకు ఎంతో వందాలు గొప్ప దేవ ఈ దినం మేము సజీలుగా ఉన్న కేవలం మీ కృపనేనైనా మీక యొక్క కనికరం ప్రభావ మా పై నుంచిందుకే నీకు ఎంతో వందన ప్రభా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేనా ఈ సాయంకాల సమయంలోనైనా మీ పాదాల దగ్గరికి వచ్చినాం ప్రభావా మీరు మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి మా హృదయాలు సరి చేయండి ప్రవ నైనా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వా మీ యొక్క పరిశుద్ధితో కలిగి ఉండాల ప్రవా నైనా వాళ్ళు ఇంకేమైనా ఆయాసకరం అంటే చూపించండి ప్రభావ ఒకటి మేము ఒప్పుకుంటున్నాం ఈ సన్నిధిలో మా అందరి పాపం క్షమించండి ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపచ్చండి ఓనైనా మా హృదయాలోకి రండి ప్రభావ మమ్మల్ని బలం బలపరచండి మమ్మల్ని ఉత్తేమం ప్రాదిష్టమైన మీకు పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి వాక్యం మాట్లాడండి వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగిన మా ఆత్మీయ నేతలను నిప్పండి మీకు పరిశుధాత్మ ధర్మం నడిపించినైనా గొప్ప దేవానికి ఎంతో వన్నా నా దేవ నా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడు ప్రభావ నైనా పగలు మేఘ స్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభంలాగా ఉండి మమ్మల్ని కాపాడుతున్న దేవుడు ఏ సయా నీకు ఎంతో వందలు శ్రమలలో ప్రభా పతి శోధనల మీద మాకు విజయం ఇచ్చినందుగా నీకు ఎంతో వందలు ప్రభా నైనా దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తుందిగా ప్రభావ వాటన్నిటి నుంచి మాకు విజయం ఇచ్చిన వాటిని ఎదిరించే శక్తి మాకు ఇచ్చిన ప్రభావ నీకు ఎంతో వందలు మీ వాక్యం లోతులకు మమ్మల్ని నడిపించిన అయినా వాక్యం గ్రహించాలా ఓ ప్రభా ప్రతి ఒక్కటి మీద ప్రభా ప్రతి విషయంలో విజయం పొందాలా ప్రభా ఈ లోకమంతా ప్రభా శారీరకమైన జీవితం ప్రభావా విజృంభిస్తుంది ప్రభా బైంకమైన కాలంనైనా నా తన్ని దుష్ట శక్తులు ప్రావా శారీరకమైన ఎంత భయంకరంగా ఉన్నాయి ప్రభావా నా తన్ని లోకంలో ప్రావా అది అంతకంతకు భ్రష్టత్వంలో పడిపోతుంది ప్రాభ అలాంటి కాలాలు మేము ఉంటుండేగా ప్రాభ మేము బహు జాగ్రత్త కలిగి ఉండాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రభా ఇలాంటి అపవిత్రతలు మేము పడకుండా సహాయపడమని ప్రార్థిష్టం మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించి ప్రతి విషయంలోనైనా మీందు భయము భక్తి కలిగి మేము జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి అలాంటి ఆత్మ అభి నడిపింపు మాకు అందరికి వాక్యం ధ్యానించబోతుండగా మీ సహాయం మాకు అనుగరించండి మీ సన్నిధి ఓ ప్రవ మీకు మాటలు మాకు దయచేయమని ప్రార్థిష్టం మీ వాక్శక్తులను నింపని ప్రవ పరిశుధాత్మ దేవ నృదయంలో నుండి మాట్లాడమని వాక్య లోతులకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి ఆమె ఇర్మియా గంధం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఒక నెల క్రితం ఈ వాక్యని మనం ధ్యానించినము కేబిపిఎంలో కాబట్టి చాలా కాలం తర్వాత మళ్ళీ తిరిగి రావడం అది దేవుని కృపణి కాబట్టి క్రైస్తవ జీవితము ఏ రీతిగా ఉండాలా అనే విషయంలో మనం ఒకసారి మనం ధ్యానించినప్పుడు మన హృదయము పరిస్థితి ఎట్లా ఉండాలా ఏ రీతిగా ఉండాలా అనే విషయము అది ప్రభు అది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి మనిషి జీవితంలో ఈ లోకంలో ప్రతి ఒక్కదానికి మందులు కనుక్కున్నారు ప్రతి ఒక్క దాన్ని క్యాన్సర్ నుంచి పత్తి ఒకదానికి మందులు కనుక్కున్నారు కాబట్టి పత్తిది సైంటిస్టులు కనుక్కున్నారు ఈ లోకంలో ఈ సృష్టిలో ఏముందో ప్రతిది కనుక్కున్నారు గ్రహాలు ఎట్లా గుర్తించాలో కనుక్కున్నారు తర్వాత సైన్స్ లో ఏముందో అన్ని పత్తిది ఈ లోకంలో జరిగే పత్తి పరిస్థితిని పత్తిది కనుక్కున్నారు టెక్నాలజీ కావచ్చు ఇది కానీ హృదయాన్ని గ్రహించే టెక్నాలజీ ఈ లోకంలో ఎవరు కనిపెట్టలే అది కేవలం ఏసు ప్రభు తప్ప ఎవరు కూడా దాన్ని గ్రహించలేరు ఆయన బిడలు తప్ప సెకండ్ ఆయన బిడలు తప్ప ఎవరు కూడా గ్రహించలేరు కాబట్టి ఈ హృదయము ఎందుకు ప్రభు ఆ రీతిగా చెప్తున్నప్పుడు చూడండి అవాదం నుంచి మనం మనం పరిశీలించినప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు ఏం చేశారంటే అవిదేత చూపించినారు కాబట్టి అవిదేత వల్ల పాపం వచ్చింది కాబట్టి పాపంలో జీవితము మరణము కాబట్టి ఈ మరణము మనుషుల్ని ఏ రీతిగా వెళ్తుంది ఈ రోజు వరకు కూడా అది దాని మీద ప్రభావం చూపిస్తేనే ఉంది కానీ మరణము మరణాన్ని కొన్న బలాము పాపం ఆ పాపం నుంచి విముక్తి కలిగించాలంటే ఏశ్వరం ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన వచ్చిండు ఈ లోకంలో రక్తం చిందించిండు పాపానికి విముక్తి కలిగించిండు సమస్తాని మీద ఆయన అధికారం పొందుకొని ఆయన బిడలక దాని కానీ ఆయన అవని మార్గం చూపించిండు ఆయన ఒక విధానం చూపించిండు తర్వాత ఆయన పరలోకం వెళ్ళిండు ఇప్పుడు ఆత్మరూపకంగా ఉండి అవటన్నిటిని మనకి విశీదీకరించి ఆ యొక్క సత్యాన్నిలోకి మనం నడిపిస్తూ ఉన్నాడు అందుకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వశత్తులు నడిపిస్తున్నారు కాబట్టి ఆయన చెప్పిన పత్తి వాక యొక్క లోతులోకి మమ్మల్ని నడిపిస్తూ అన్నట్టు ఆ ప్రయాసంలో మనం పోతున్నప్పుడు పత్తిది మన హృదయంలో దేవుడు పెట్టిండట ప్రసంగ గ్రంథంలో మనం చూసినాం లాస్ట్ టైము శాశ్వత జ్ఞానాన్ని దేవుడు మన హృదయంలో పెట్టిండంట అది తెలుసుకుంటకు పరిశీలనగా తెలుస్తకు అది ఎవరికి కూడా సాధ్యం కాదంట అంటే మన హృదయంలో దేవుడు ఎంతగానో పెట్టిండే జ్ఞానం శాశ్వత కాల జ్ఞానం అంటే అది శాశ్వత కాలం జ్ఞానం అనట్టు కాబట్టి మనం ఎంతవరకు దాన్ని వాడుకుంటున్నామో ఏ రీతి అనేది మనం మనం పరిశీలించుకోవాలా ప్రతిదీ మన హృదయంలో దేవుడు పెట్టి అందుకు ఈ హృదయంలో ఎందుకు దేవుడు కోరుకుంటాడంటే మన హృదయంలో ప్రభు రావాలని కోరుకుంటాడు మనలో దేవుడు ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటే సమస్తాన్ని మనకి బయలుపరుస్తుంటాడు అన్నట్టు అంటే ఇది ఒక ప్రపంచం అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే ఈ మన హృదయం అనేది ఒక ప్రపంచం అన్నట్టు ఇందులో దేవుడు ఎన్నో విషయాలు మన కొరికు పెట్టి రక్షణ పొందిన మనము ఎప్పుడైతే మన ప్రభుని స్వీకరిస్తామో ఆటోమేటిక్ దేవుడు సమస్తమును నీలో నీకు అధికారం ఇచ్చి సమస్త మీద నీకు అధికారం ఇచ్చి నీకు లోపచ్చేటట్టుగా ఆయన చేసింది కాబట్టి ప్రతిదీ మన హృదయంలో దేవుడు పెట్టిండు అంటే గ్రంథప చుట్టలో మనం ఉన్నాం అన్నట్టు అంటే దేవుని వాక్యంలో మనం ఉన్నాం కాబట్టి ఆ సత్యంలోకి మనం పోయినప్పుడే కానీ వాటి అన్నిటి మనం గ్రహించలేం అందుకు ఆ హృదయం అనేది ఇక హిర్మయా గ్రంథం పదిహేడు అధ్యయం తొమ్మిదో వచ్చినంలో హృదయము అన్నిటికంటే మోసకరమైందంట అన్నిటికంటే అంటే కొన్ని అని అన్నిటికంటే అంటే ఎక్కువ శాతం అన్నట్టు అన్నిటికంటే మోసకరం ఈ హృదయమే కాకుండా ఈ మోసకరమైన ఇంకా ఈ లోకంలో చాలా ఉన్నాయి అని చెప్తుండ అక్కడ అంటే పర్టికులర్ గా హృదయాన్ని గురించి ఎందుకు చెప్తుండంటే ఇది చాలా డేంజరస్ అన్నట్టు ఈ లోకంలో మోసకరమైన చాలా ఉన్నాయి కానీ వాటన్నిటికంటే మరీ ప్రమాదమైంది అంటే ఏంటంటే అన్ని కంటి కనిపించాయి ఈ లోకంలో మోసకరం ఏంటంటే ఇప్పుడు ఒక నీ కళ్ళ ముందు ఒక మోసం జరుగుతుంది అది నువ్వు చూస్తావు ఇది మోసం కదా అని మీరు చూస్తావు నీ కంటి కనిపించేవన్నీ చూస్తావు అది మోసమని నీకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది మోసం కాబట్టి నీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి కానీ కంటికి కనిపించింది ఒక మోసము జరుగుతుంది నీ హృదయంలో మనుషుల హృదయాల్లో జరుగుతుంది అది ఎవడు కూడా చూడలేడంట ఏవడు కూడా ఈ లోకంలో ఎవరు కూడా ఎంత గొప్పవాడైనా సరే ఎంతగా చదువుకున్నవాడైనా సరే ఏమన్నా ఎంత సైంటిస్ట్ అయినా సరే అన్ని కనుక్కొనా హృదయాన్ని అనుకోలేకపోయినారు మనుషులు ఉన్న భావానికి అది కేవలము సృష్టించిన వాడు తప్ప ఎవరు కూడా దాన్ని గ్రహించలేరు అన్నట్టు కాబట్టి అన్నిటికంటే అంటే మోసకరమైన అంటే ఈ లోకంలో ఎన్నో మోసకరమైన ఉన్నాయి మనుషులు మోసగించేటి మనుషులు పాపంలో నడిపించేటి వాటన్నిటికంటే మోసకరమైన తర్వాత అది ఘోరమైన వ్యాధి అంటే మోసకరమైంది తర్వాత ఘోరమైన వ్యాధి అంటే వ్యాధి ఉంది కానీ అది ఘోరమైంది అంటే చూడండి అది చాలా వ్యాధి అంటే ఒక రోగం ఉంది మనిషికి కాబట్టి రోగం అంటే ఘోరమైన రోగం అంటే చాలా మంది అంటారు కదా ఇది చాలా భయంకరమైన రోగం ఇది చాలా భయంకరమైన గాయము అని చెప్తా ఉంటారు కదా మనుషులు అట్లనే ఈ హృదయం కూడా ఘోరమైన వ్యాధి అంటే దీనికి మందు లేదన్నట్టే కదా దీనికి మందు లేదు కాబట్టి హృదయానికి మందు లేదన్నట్టు దాన్ని గ్రహింపగలవాడు ఎవడు మూడో పాయింట్ ఒకటి మోసకరమైంది చూడండి ఇది ఘోరమైంది ఆ తర్వాత వ్యాధి గలదంట అది ఘోరమైన వ్యాధి గలది అంటే దానికి ఎంతో ఘోరమైన వ్యాధి ఉందంటే పాపమనే వ్యాధి పాపమని రోగం అన్నట్టు చూడండి ఈ లోకంలో మనుషులు నీ ఒక హాస్పిటల్కి వెళ్తే నీ శరీరంలో నీకు అనారోగ్యం జ్వరం లేక ఏదైనా అనారోగ్యం వచ్చినా కానీ నువ్వు మందేసుకుంటావు కానీ అది తగ్గిపోతుంది అది శరీరంలో కానీ హృదయానికి నా నాకున్న హృదయానికి ఉన్న రోగానికి మంది డాక్టర్ అంటే ఎవరు డాక్టర్ ఇస్తాడా ఎవడన్నట్టు ఎందుకంటే వాడికి తెలియదు అది కాబట్టి హృదయాలను పరిశీలించే దేవుడు ఒక పరిశీలించే దేవుడు ఉన్నాడు ఆయన ఆయన తప్ప ఎవరు కూడా అది గ్రహించలేరన్నట్టు తర్వాత ఎందుకు దేవుడు ఆ రీతిగా చెప్తుందనంటే అది దాన్ని గ్రహించగలవాడు ఎవడంటే ఈ సృష్టిలో ఎవరు కూడా గ్రహించలేడట క్వశ్చన్ మార్క్ అది మరి మనం గ్రహించగలుగుతున్నావా పోనీ మన హృదయ పరిస్థితి మనం గ్రహించగలుగుతున్నామా పక్కోళ్ళు విషయం తర్వాత పెడితే అంటే పతిది దేవుడు బయలుపరుస్తాడు కానీ కొన్ని బయలుపరచాడు దేవుడు కాబట్టి కొన్ని చూపించడు దేవుడు కొన్ని చూపిస్తాడు ఆ రీతిగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయము ఎట్లా ఉందనేది ఇది మనం పరిశీలించుకోవాలన్నట్టు కాబట్టి ఇది వ్యాధిగా ఉందంటే రో పాపం అనే వ్యాధి రోగం అంటే పాపం పాపంలో వచ్చే జీవితం మరణం కాబట్టి ఒక రోగం కూడా మరణాన్ని సాధిస్తమే పతిది అంటే రోగము మనిషిని చంపేస్తా అది మరణం సాధిస్తాం కాబట్టి దాన్ని గ్రహించాలా దాన్ని ఎవరు గ్రహిస్తారు కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ హృదయము మార్పు చెందితే మనిషి మార్పు చెందినట్టే కాబట్టి హృదయానికి రావాలా అసలైన ఎంత కాడికి హార్ట్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పి దానికోసం ప్రయాసపడతారు మంచిదే ఎందుకంటే అది కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి కానీ అసలైన రోగము పాపమనే రోగము నా హృదయాన్ని బట్టింది దాని నుంచి నాకు ట్రీట్మెంట్ కావాలా దాని నుంచి ఎవరు విడుదల కల్పించాలంటే అది మనుషులు గ్రహించలేడు ఎవరు చెప్పలేరు అనట్టు అది చెప్పటానికే ఏసు ప్రభు అది గ్రహించింది కాబట్టి దానికి అసలైన విధానము నేనే చేయాలని ఆయనే ఈ లోకానికి వచ్చి మనిషికి పాప జీవితం నుంచి ఆ పాపం అనే రోగం నుంచి మనిషికి విడుదల కల్పించిండు ఆయన రక్తం ద్వారా ఆయన ప్రాణం ప్రయజనంగా తను తను రిత్నిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి అంతగా తగ్గించుకొని ఆయన మనిషి కొరకు ఆ రీతిగా ప్రయాసపడి ఈ లోకంనికి పాపానికి విముక్తి అన్నట్టు పాపానికి శిక్ష ఇచ్చిన శిలువు మీద ఆయన కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి కదా ఎన్నో చట్టాలు ఉన్నాయి ఎన్నో జీవోలు ఉన్నాయి గవర్నమెంట్ చేసింది దిశ చట్టం అని అన్ని ఎన్నో ఉన్నాయి చాలా కానీ ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఈ రీతిగా చేస్తే ఈ శిక్ష ఇట్లా చూస్తే ఇట్లా శిక్ష అని ఎన్నో శిక్షలు పెడతా ఉంటారు సెక్షన్స్ ఉంటా కానీ మనిషి నువ్వు రోడ్ మీద పోతా ఉంటావు నీ కళ్ళకు ఏదన్నా కనిపిస్తుంది ఒక అందంగా కనిపిస్తూ ఉంటుంది నీ కళ్ళు ఆటోమేటిక్ దాని మీదకి వెళ్ళిపోతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది పాపం అనేది అట్లనే అది ప్రతి ఒక్కరిని ఒకే దృష్టిలో చూడగలమా మనం ఈ లోకంలో మనుషులు ఒకే దృష్టితో చూడగలమా ఒకటే భావం కలిగి ఉండగలమా అంటే అది అసాధ్యం అన్నట్టు ఎందుకంటే ఆ దృష్టితో లేరు మనుషులను ఎందుకంటే పాపపు స్వభావంలో మనుషులు వస్తూ అది నైజం అన్నట్టు ఎందుకంటే పాపము ఏలుతుంది అక్కడ మరి దాన్ని నివారించాలంటే ఏ చట్టాలు కూడా ఏం చేయలేమన్నట్టు ఇప్పుడు దిశ చట్టము అనే చాలా వస్తాయి కదా చేస్తే వాళ్ళకి విరిశికి చూసి ఎంటకౌంటర్ ఎన్కౌంటర్ వేసి వాళ్ళు చంపినంత మాత్రాన వాళ్ళు మార్పు చెందిండ్ర మిగతా వాళ్ళు మార్పు జందలే. నువ్వు ఎన్ని చట్టాలు చేసుకుని లోకంలో మార్పు చెందరు కేవలం నీ హృదయం మారిస్తే తప్ప ఎక్కడ కూడా మార్పు జరగదన్నట్టు మనుషుల హృదయాలను మారిస్తే తప్ప మార్పు చెందితే తప్ప ఈ లోకంలో మనిషికి ఏదైనా సరే అది పాపము అని తెలియాలంటే హృదయం మార్పు చెందాల నేను చేసే తప్పు నేను చూసే తప్పు అని నువ్వు తెలుసుకుంటావో అది అప్పుడు నువ్వు హృదయంలో మార్పు చెందుతావు అన్నట్టు ఆ మార్పు చెందినంత కాలము నువ్వు ఎన్ని చట్టాలు తీసుకోగానే ఏమని చేసుకోగాని వాడి హృదయంలో మార్పు రాకపోతే వాడి ప్రతి ఒక్కరు కళ్ళకి అట్లనే కనిపిస్తారు మనుషులు లోకంలో చూస్తారన్నట్టు అందుకు అది భయంకరమే వ్యాధి గలది కాబట్టి ఈ హృదయ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఏసు ప్రభు తప్ప ఎవరు అర్థం చేసుకోలేదు తర్వాత ఆయన బిడలు అది ఎంత భయంకరమైన పాపలు దేవుడు తెలియపరుస్తాడు కాబట్టి దానికి ఉన్న ఆ రోగాన్ని నుంచి విడదల బందాలంటే పాపం అనే కేవలం ఏసు ప్రభు ద్వారానే ఆయన రక్తం ద్వారానే పాపానికి విముక్త అనట్టు ఎందుకు దేవుడు అంతగా ప్రారంభిస్తున్నాడు అంటే ఈ హృదయంలోనే దేవుడు సమస్తాన్ని పెట్టిండు ఒక ప్రపంచంలో లాగా కాబట్టి దుష్టుడు దాని మీద సింహాసనం వేసుకుని వాడు కూర్చొని వాడు మనుషుల్ని ఏల్తున్నాడు ఎందుకంటే వాడు ఆ రీతిగా వాడు మనుషుల్ని ఏళ్తున్నాడు వాడు చెప్పిన ప్రకారంగానే వాళ్ళు మనుషులు అడుస్తున్నారు కాబట్టి వాడి సింహాసనాన్ని ఎప్పుడైతే మనకు కోలగొడతామో వాడి సింహాసనం వాడిని గద్దె దింపేస్తామో అప్పుడు కానీ ఆయన సింహాసనం ఆయన నీ హృదయంలో ఉంటే నీకు అన్ని తేటగా సమస్తము అన్ని నీకు సమాధానంగా పరిశుద్ధంగా అన్ని నీ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఎప్పుడు కూడా నువ్వు పాపం వైపు చూడవన్నట్టు అప్పుడు నువ్వు పరిశుద్ధంగా చూస్తావు నీకు నీ కాళ్ళకి ఏది ఎవరు కనిపించినా కానీ నీక నీక తోడుబుట్టుల్లాగా నీకు శ్రేయభిలాషల్లాగా ఆ రీతైనా కనిపిస్తారన్నట్టు చూడండి కాబట్టి మార్పు చెందాల్సిన హృదయం అన్నట్టు క్రైస్తవ జీవితంలో కూడా ఈ హృదయం మార్పు చెందకపోతే నువ్వు ఎంత చేసినా కూడా ఏం చేసినా కానీ దానివల్ల ఏదో ఉపయోగం ఉండదు అందుకు మన హృదయాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా పరిశుద్ధంగా ఉండాలా ఎందుకంటే ఈ పాపపు నియమము అవ్వ ఆదముల కాలం నుంచి ఈ రోజు వరకు కూడా అది ఏల్తుంది మనుషుల్ని ఆ వ్యాధి నుంచి విడుదల పొందాలా గంధల వాక్యం ఉంటుంది అది సబ్బుల సబ్బు లాంటిదంట సబ్బు బట్టలకేస్తే సబ్బు ఏం చేస్తే మురికంతా పోతుంది కానీ హృదయం లోపల ఉన్న మురికి పోవాలంటే ఏసు రక్తం ఆ సబ్బు అవసరం అన్నట్టు ఆ ఏస్తు రక్తమే ప్రతి పాపమును పవిత్రలుగా చేయగలదు ఆయన రక్తంతో నీ హృదయాన్ని కడుక్కోవాలా పరిశుద్ధంగా చేసు అప్పుడే నీ హృదయం మార్పు చెంత అనే సత్యాన్ని మనుషుల్లోకి తీసుకెళ్తే ఎంతోమంది ఆ మార్పు చెందగలరు ఎందుకంటే అసలైన మార్పు నీ హృదయంలో రావాలా నువ్వు ఎంత భయం చెప్పినా కొట్టినా బెదిరించినా కానీ వాడు అట్లే ఉంటాడు తర్వాత మళ్ళీ వాడు చేస్తాడు కానీ హృదయంలో మార్పు చెంతే నువ్వు భయం భయం పెడాల్సిన అవసరం భయం స్టార్ట్ అవుతానంట ఎందుకంటే అక్కడ ప్రభునుడు కాబట్టి మార్పు జనితే అలాంటి జీవితాలలో మనుషులు ఈరోజు లేరు కాబట్టి ఎందుకు మనుషులు తాగుడికి వ్యసనాలు అవుతున్నారు బానిసులకి అంటే అది సంగతి మార్పు చెందని జీవితం ఎందుకంటే దుష్టుడు ఆ రీతిగా వాళ్ళని ఆ రీతిగా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి అందుకు దేవుడు మనకు అధికారం ఇచ్చిండు వాడిని దుష్టాత్మల నుంచి వాళ్ళకి విడుదల కల్పించడానికి కాబట్టి అది వ్యాధి గలది ఘోరమైనది వె కేవలం అది మందు ఏ స్ప్రో దగ్గరే ఉంది నువ్వు సువార్త ఈ సువార్తి కూడా నువ్వు సువార్త ఈ లోకంలో మనుషులు అనేక మందులు కనుక్కున్నారు నీ రోగానికి మందు ఉంది జ్వరానికి మందు ఉంది కానీ నీ హృదయానికి మందు పాపం అనేది మన హృదయం నుంచి కదా అది ఎవరైనా సునాయాసంగా చెప్పగలరు అంటే మన హృదయంలోనే ఆలోచన చేస్తుంది ఎవరికైనా చెప్పగలరు కానీ ఆ హృదయం పరిశుద్ధంగా మార్పు చెందాలంటే దానికి ఒక మందు ఉంది నీకు తెలుస్తుంది అన్నప్పుడు ఏందన్నప్పుడు ఆ రీతిగా కూడా సువార్త చెప్ప అది ఏసు ప్రభు అనే ఒక మందు ఏసు రక్తం అనేది పవిత్రంగా చేస్తా ఆ రీతి కూడా సువార్త చెప్పచ్చు మనుషులకి కాబట్టి ఎందుకు ప్రభు ఈ విషయం జ్ఞాపకం మనం చేస్తున్నంటే మన హృదయాన్ని మనము పరిశుద్ధంగా పెట్టుకోవాలా బహు జాగ్రత్త ఎందుకంటే ఈ హృదయంలో నుంచే జీవజల నదులు పొర్లి పారుతాయి సత్యము వేరులే ప్రవహిస్తుంది నీలోంచి సత్యైన జీవపు ఓటలు బయలుదేరుతా ఉంటాయి ఆ రీతిగా బయలుదేరకపోతే ఈ లోకంలో శత జలశరములన్నీ కూడా వాటికి దాహం తీర్చేది అన్ని రకాల తెగలు అది ఒక జీవ నది లాగా ప్రవహించాల ప్రాణగందలు మనం చూస్తాం ఆ నది ప్రవహించే చోట్ల కూడా సకల జాతుల జంతువులు అవన్నీ కూడా ఆ నీళ్లు తాగుతా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం అక్కడ నది పక్కన చెట్లన్నీ అది పన్నెండు ఫలాలు బలిస్తూ ఉంటుంది అంటే ఆ జీవ అది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది పరిశుద్ధ స్థలం నుంచి పరిశుద్ధ స్థలం అంటే ఏస్ ప్రభు కాబట్టి నీ హృదయమే పరిశుద్ధ స్థలం నీలో నుంచి ఆయన ఆయన జీవధారలు నీలోంచి బయలుదేరాలా అంటే ఈ హృదయాన్ని మనం ఎంతగానో పరిశుద్ధంగా ఉండాలి మనలో ఎలాంటి కోపము ద్వేషము అలాంటి ఉండొద్దు సేవా జీవితంలో ఉంటున్నప్పుడు ఇవన్నీ చాలా మందిలో ఉంటాయి మనం చూస్తూ ఉంటాయి కాబట్టి మన హృదయం బహు జాగ్రత్త కలిగి ఉండాలా అనే విషయం చెప్తున్నా అక్కడ తర్వాత ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు పలము చొప్పున ప్రతీకారం చేయుటకు యహో నేను హృదయంలో పరిశోధించి అంతరింద్రియంలో పరిశి పరీక్షించే వాడను ఇక్కడ అంతరింద్రియంలో ఉంది హృదయమను ఉంది అంతరింద్రియంలో పరిశో పరీక్షిస్తారంట హృదయంలో పరిశోధిస్తారంట రెండు విధాలుగా ఉంది కదా ఒకటి పరిశోధించటము రెండోది పరీక్షించటం దేవుడు ఫస్ట్ పరిశోధిస్తాడు ఈ హృదయాన్ని పరిశోధిస్తాడు మన హృదయాలను పరిశోధిస్తాడు ఎక్కడ మనం తప్పిపోయిన మీద పరిశోధిస్తాడు తర్వాత పరీక్షిస్తారన్నట్టు అది వేరే లెవెల్లో మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయన పరిశోధిస్తాడు తర్వాత పరీక్షిస్తారు కూడా అంతరింద్రియాలను నీ అంతరింద్రియాలు అంటే నీ అవయవాలు అన్నీ కూడా వాటిని కూడా ఆయన పరీక్షిస్తారంట ఏ అవయవం సరిగ్గా ఉందా లేదా ఒక అవయం సరిగా ఉందా ఇంకొక అవయం సరిగా అన్ని పరిశీలిస్తాడు అంటే ఈ ఈ శరీరాన్ని మొత్తం కంట్రోల్ చేసినంత అవయవాలు కాబట్టి ఇటు ఎక్కడ ఏమైందో అనేది అన్ని పరీక్షిస్తారంట దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే ఒక అన్నిట్లో మనం కరెక్ట్గా ఒక దాంట్లో తప్పిపోయినా కానీ కష్టమే కదా అవయ శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి కదా అవయవ అన్ని అవయాలు మంచిగా పనిచేసి ఒక్కటి పనిచేయకపోతే కాలు అన్ని పనిచేసి కాలు పనిచేయకపోతే కష్టమే కదా కాబట్టి ఈ అట్టనే ప్రతి దాన్ని దేవుడు పరీక్షిస్తారంట అందుకు మనం మన మన హృదయాల్లో మన వ్యక్తిగత జీవితాలలో మనం పరీక్షించుకొని వాటి నుంచి మనం పొంది మన హృదయంలోకి వెళ్ళి దైవుని యొక్క దారాలు జీవధారాలు బయటకు రావాల ఎందుకంటే అనేక ఆత్మలు దాహంతో ఉన్నాయి ఆత్మీయమైన దాహం ఉంది ఆత్మీయమైన దాహము ఉంది నా ఎందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపుల నుంచి జీవజలప దారలు ప్రవహించినందు వాక్యం అంటే పరుశుదాత్మ గురించి చెప్తున్న అక్కడ అక్కడ కింద చూస్తాం మన యోహంశ చూస్తే ఆయన వారు పొందవ ఆత్మను గురించి ఈ మాట చెప్పినందు వాక్యం అంటే పరుశుదాత్మ గురించి చెప్పబడుతున్న వాక్యం అంటే సత్యము సత్యము చెప్పబడుతున్నట్టు అందుకు మన జాగ్రత్తగా అందుకే సామెతల గంధం నాలుగో అధ్యాయము ఇరవై మూడో చూసినప్పుడు ఎందుకు మన హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలన్నప్పుడు ఎందుకు బహు జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నప్పుడు నీ హృదయముల నుండి సామెతల గంధం నాలుగో అధ్యాయం ఇరవై మూడు నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే కొన్ని ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమన్నాడు అంటే పై నాకేం చెప్తున్నది అన్నిటికంటే మోసకరమైన చెప్తున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలని చెప్తున్నా అంటే అక్కడేమో అన్నిటికంటే ఎక్కువగా అది చాలా మోసకరమని చెప్తుండో ఇక్కడేం చెప్తుంటే అందుకు అందుకు జాగ్రత్త అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోవాలా తర్వాతే మిగతాయన్ని అంటే నువ్వు నువ్వు కాపాడుకోవాలా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలా తర్వాతనే మిగతాయి నువ్వు కాపాడబడితే కదా ఇతరులు నువ్వు నువ్వు నీ స్థిరంగా ఉంటే కదా ఇతరులు నువ్వు స్థిరపరచగలవు నువ్వే స్థిరంగా లేకపోతే నేనే స్థిరంగా లేకపోతే ఇతరులు ఏ రీతిగా మనం సిద్ధపాటు చేయగలం మనం అందుకు మన వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా మనము సంపూర్ణంగా మన హృదయాల అణు అణువును మనం పరీక్షించుకోవాలా ఎక్కడ నాలో శారీరకమైన జీవితం ఉంది ఎక్కడ నాలో లోపాలు అన్ని మనం సరి అప్పుడు కానీ మనము ఆ జీవధారులు మన నుంచి బయటికి అందుకు ఎందుకు చెప్తున్నాడు నీ హృదయం నుంచి జీవదారులు బయలుదేరును అవి బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోమన్నాడు కాపాడుకోవాల మన హృదయాలను ఎందుకంటే ఆ పాపపు నియమాలు అవి మనల్ని ఎంటాడుతుండే అవ్వదంల కాలం నుంచి ఈ రోజు కూడా ఆ శరీర నియమం మనకి ఎంటాడుతుండే నీ పాత బలహీనతలు నీవన్నీ కూడా దుష్టుడు ఆ రీతిగా నీ మీద తీసుకొస్తూ ఉంటాడు నిన్ను పాపంలో పడేయడానికి అది శరీరకమైన విధానం కాబట్టి ఆ శరీరనుసరమైన జీవితం నుంచి నువ్వు సంపూర్ణంగా విడుదల పొంది వాటి మీద విజయం పొందాలంటే కేవలం పరిశుధాత్మ అభిషేకం అందుకే పౌలు అంటాడు శరీరక్రియలను ఆత్మ చేత చంపమన్నడు అంటే పరశుదాత్మ ద్వారా అంటే దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు శక్తి వస్తుంది వాటి మీద విజయం పొందుతున్నట్టు అటు సంపూర్ణంగా ఆత్మస్వరూపిగా మారిపోతావు అన్నట్టు అప్పుడు నీలో శారీరకమైన నియమాలు ఉండవన్నట్టు ఉంటాయి కానీ వాటిని వాటిని చంపేస్తాం దినదిన వాటిని చంపేసుకుంటూ అందుకు ప్రతి దినం మనం పరుశుదాత్మ పొందుకోవాలా ప్రతి దినం మన హృదయాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా చూడండి మనం మనం కాపాడుకున్న కాపాడుకోవాలా ఇతరుల కూడా కాపాడాలా రెండు బాధ్యతలు కదా మనకుంది నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలా కాబట్టి ఇతరులను కూడా నువ్వు ప్రొటెక్ట్ చేయాలా అందుకు మనము బహు జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందు కొనసాగించుకోవాల మనం ఉంటుంది భయంకరమైన కాలం భ్రష్టత్వం సంభవిస్తుంది భయంకరంగా మనుషుల్లో కోపాలు ద్వేషాలు ఇంత ప్రేమలు చల్లారిపోయి ఎంత భయంకరమైన కాలం ఒక విధంగా చూడాలంటే ఆ చూస్తే నీకు కూడా ఎలాంటి ద్వేషం వస్తూ అలాంటి టైం అందుకు మనం బహు జాగ్రత్తగా ఉండాలని చెంది ఎందుకు ఈ మార్చి చెప్తుందంటే చూడండి ఒక ఒక ఉదాహరణ మనం చూసినప్పుడు ఉదాహరణకి చూడండి ఈ ఈ వచ్చినంలో మనం ఏం చూస్తామంటే చూడండి మనిషి మని మంచి హృదయంలో నుంచి ఏదో ఒకటి బయటకు వస్తూ ఉంటుంది కదా ఏదో విధంగా బయటకు రాక మానం ఏదైనా వస్తుంది కాబట్టి ఈ హృదయంలో నుంచి ఎన్నో వస్తూ బయటికి అది మంచి కావచ్చు కాబట్టి అట్లనే మన హృదయం కూడా ఒక తోట లాంటిది ఒక భూమి ఒక ఒక భూమి లాంటిది అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే కాబట్టి ఒక ఫలంలో ఫలభరితమైన జీవితం లాంటిది ఒక ఫలాన్ని ఇచ్చే ఒక తోట లాంటిది అన్నట్టు కాబట్టి ఫలము ఆ తోట అంటే భూమి భూమి అన్నప్పుడు విత్తనం వేస్తే దానికి ఫలం వస్తా కాబట్టి నీ హృదయం ఒక భూమి లాంటిది ఒక విధంగా చెప్పాలంటే కాబట్టి ఆ హృ భూమి మీద మంచి విత్తనాలు వేయొచ్చు చెడు విత్తనాలు అయ్యచ్చు ఇప్పుడు ఈ లోకంలో భూమి ఉంది ఈ భూమి మీద మంచి విత్తనాలు మంచి ఉన్నాయి గచ్చ పదులు కూడా ఉన్నాయి కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి మంచి విత్తనము అది మంచిగా మంచిగా ఉన్నప్పుడు గచ్చపదలు ఏం చేస్తాయి అవి కాల్చబడతా ఉంటాయి అన్నట్టు కాబట్టి మనుషులు హృదయాల నుంచి కూడా వచ్చే ఫలాన్ని బట్టి కూడా మనం మన జీవితాల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఎలాంటి ఫలం బయటికి తీసుకొస్తున్నావు ఎలాంటి ఎలాంటి ఫలాన్ని మనుషులకు ఇవ్వగలుగుతున్నాం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మన సేవా జీవితంలో ఎలాంటి ఫలాన్ని మనుషులకు ఇవ్వగలుగుతాం ఎలాంటి ఆత్మీయమైన ఆహారం మనుషులకు ఇవ్వగలుగుతున్నాం ఎలాంటి సత్యాలను మనుషులకు ప్రకటించగలుగుతున్నాం ఏ రీతిగా వాళ్ళ ఆత్మీయ జీవితానికి అది ప్రయోజనకరంగా ఉంది ఏ రీతిగా వాళ్ళ జీవితాలకు మార్పు కలిగేలాగా దేవుడు నడిపిస్తాను ఇది అన్ని విధాలుగా మనం పరిశీలించాలంట చూడండి కాబట్టి కాబట్టి ఈ క్రమంలో ఏమవుతుందంటే నీకు మన హృదయాల్లో కూడా అక్కడక్కడ కూడా చేదని వేర్లు వస్తా నువ్వు పొలం ఎంత చదువు చేసి నువ్వు పొలం పంటేసినా కానీ మొత్తం తీసినా కానీ అవి కలుపు మొక్కలని ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి ఎందుకంటే దాని విధానం అంటే శారీరకమైన జీవితం ఆత్మీయ జీవితంకి రెండు వ్యతిరేకం అయినా కానీ ఈ శరీర నియమం అనేది ఎల్ల కాలము నిన్ను వెంటాడుతూనే ఉంటది అని అర్థం చేసుకోవాలా ఆత్మీయ దశలో కాబట్టి వాటిని నీ పక్కన లేకుండా వాటిని ఎప్పుడు కూడా దాన్ని తీసేయాలా వాటి తీసేసుకోవాలంటే ఆ చేదని వేరులు ఆ కలుపు మొక్కలు అవనేది నీ పంటలోకి రాకుండా నువ్వు జాగ్రత్త అంటే ఎలాంటి అవాంతరైన ఎలాంటి అపవిత్రతకు నువ్వు చోటు ఎలాంటి దుష్టత్వానికి నువ్వు చోటు అని నీ బహు జాగ్రత్తగా అనే విషయం చెప్పి ఒకవేళ మనం అలాంటి అజాగ్రత్తగా ఉండి నేను నేను బాగానే ఉన్నాను మంచిగానే ఉన్నాను అని చెప్పి నువ్వు నీకు తెలియకుండానే ఆ కలుపు మొక్కలు పెరుగుతుంటే అవి పెద్దవైందాక నీ తెలియదన్నట్టు అంటే గోధుమల గురు ఉపమానం ప్రభు చెప్తారు కదా కాబట్టి మొదట్లో అవి రెండు ఒకటిగానే గుంటాయి అనిపిస్తూ ఉంటాయి అవి ఎదిగే కొంది వాటి వ్యత్యాస వాటి గుణగానం మారుతుంటదన్నట్టు కాబట్టి నువ్వు అది స్టార్టింగ్ లో నువ్వు గుర్తించగలిగితే నువ్వు దాన్ని తీసేసుకుంటే నీ ఆత్మీయ జీవితము సంపూర్ణ స్థితికి ఎదత్తలంటు అలాంటి బలహీయతలు మనలో ఒకవేళ ఉన్నాయా అనేది మనం పరిశీలించుకోవాలా అనువను మన ఆత్మీయ జీవితాన్ని లెక్కలేసుకోవాలా కొలతతో దేవుని వాక్యం అనే కొలతతోని మనం సరి ముందుకు పోయినప్పుడే మనం ఆత్మీయ దశలో మనం మన సేవా జీవితంలో మనం అనేకమైన విషయాలు మనకు దేవుడు బయలుపరచగల కాబట్టి ఈ హృదయము నీటి ఊట లాంటిది కాబట్టి జీవ లాంటిది అనట్టు అంటే నీ హృదయంలో ఉన్న దేవుని వాక్యము ఒక జలం కాబట్టి దావిదురాజంట నేను నా హృదయం నీ వాక్యం నా హృదయంలో పెట్టుకున్న ఎందుకు నేను పాపం చేయకుండా ఉండాలని కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయమన్నట్టు కాబట్టి ఈ వాక్యం అంటే విత్తనం వాక్యం కాబట్టి వాక్యం నీ హృదయం భూమి అయితే వాక్యం విత్తనం నీలో నాటుకోవాలి అది అది ఫలింప చేసుకోవాలా అది ఫలభరితం కావాలంటే దానికి రోజు నీరు అవసరం అన్నట్టు అంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఆ రీతిగా కాపాడుకోవాలా అది ఫలం ఇచ్చినప్పుడు ఆ ఫలాన్ని నువ్వు ఏం చేయాలంటే ఇతరులకు ఇవ్వగలనట్టు అంటే నువ్వు ఆత్మీయ దశలో ప్రభులను ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు ఇచ్చిన పత్తి తలాంతులను పత్తి ఆత్మీయ సత్యాలను నువ్వు ఇతరులకు నువ్వు పంచేలాగా దేవుడిని ఆ ఫలం ఇచ్చేవాళ్ళలాగా దేవుడిని నేను తయారు చేస్తానట్టు అది జీవ జల ఆ జీవ నది కోసము ఆక ఆ ఎండిపోయిన జీవితం లాగా కాబట్టి దానికి నీటి ఓటు అవసరం అన్నట్టు కాబట్టి తీయని జలం రాసిన పత్రికలు మనం చూస్తాం లాస్ట్ టైం చూసిన వాక్యం అది ఒకే ఓట్ల నుంచి తీయని నీరును ఉప్పు నీరు వస్తాయా రావు కదా వస్తే తీవ తీయని నీరన్నా రావాలా ఉప్పు నీళ్ళన్నా రావాలా కాబట్టి మనలో ఎలాంటి విషపరితమైన ఫలం వస్తుంది కారు ద్రాక్షలు వస్తాయా లేకుంటే మంచి ద్రాక్షలు వస్తున్నాయా ఒక విధంగా ఉపమాన రీతిగా మనం అర్థం చేసుకుంటే ఈ ఫలాలను మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే గల తిలకి రాసిన మనం చూస్తాం వాక్యం అందుకు మనం బహు జాగ్రత్తగా ఉండాలనే విషయం చెప్తుంది అక్కడ మీరు రోమి రక్షణ పత్రిక ఎనిమిది పదమూడులో మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా సావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీరక్రియలను చంప చంపినలా జీవిస్తారంట మనం జీవించాలంటే ఆత్మచేత శరీరక్రియలను చంపాల చంపకపోతే ఈ శరీర నియమము నిన్ను నిన్ను భయంకరమైన స్థితిలో తీసుకెళ్తుంది అందుకే దాన్ని మొదట్లో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని నివారించి విడుదల దాని నుంచి విడుదల పొందాల చెదులు ఒక కట్టెకి చెదులు పడితే ఎట్లుంటుంది చెదులు పురుగులు తెలుసు కదా మీకు టెర్మి టెర్మినంటర్ అని ఒకటి కొడతారు ఒక లిక్విడ్ కొడతారు కట్టెకి పురుగు పట్టకుండా అది కొడితే పురుగు పట్టదు కాబట్టి ఆ పురుగు అది కొట్టకపోతే పురుగు పడుతుంది అంటే దాన్ని నివారించడం అన్నట్టు అలాగే శారీరక నియమం అనేది అది సైలెంట్ గా నీ హృదయంలోకి అది పాగుతూ ఉంటుంది దాన్ని గుర్తించి దాన్ని చంపినప్పుడే అది దాన్ని పులిస్టాప్ అందుకు పౌలు విషయం చెప్తారు అక్కడ ఒకసారి చూడండి రోమి రోమిల రాసిన పత్రిక ఏ రీతిగా ఉంటుంది ఒకసారి మనం అజాగ్రత్తగా ఉంటాం కదా ఏడు పద్దెనిమిది చూడండి ఒకసారి రోమిలు రాసిన పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో నుంచి కొన్ని వాక్యాలు చూస్తాం మనం రోమిల రచన పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో చూడండి పౌలు ఒక విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నాయందు అనగా రోమిల రాసిన పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నాయందు అనగా నా శరీరం మంచిది ఏది నివసింపద నివసింపదని నేను ఎరుగుదును అంటే ఎందుకు ఆ మాట అంత గొప్ప శివకుడు మాట ఎందుకు చెప్తున్నాడు నా ఎందు అంటే నాలో అనగా శరీరం అందు మంచిది ఏదియో నివసింపలేదని నేను ఎరుగుదును అంటే శరీరంలో ఏది కూడా మంచిది ఉండదంట శరీరమే పాపానికి సాదృశ్యం కదా శరీర నియమమే పాపానికి సాదృశ్యం కాబట్టి అది ఎట్లా మంచిది అంటే ఈ పాపప నియమము ఈ రోజు కూడా మనల్ని ఎంట్రాడుతుంది అనే విషయం జ్ఞాపకం చేసింది పౌలు అందుకు పౌలంటే తన సేవా జీవితంలో నేను నన్ను నేను నల్లగొట్టుకుంటాను అన్నాడు ఆయన నల్లగొట్టుకున్నాడు ఆయన శరీర నియమాలని శరీర కోరికలన్నీ ఇటు ఆయన వాటిని సంపూర్ణంగా నిర్మూలించి అయినా అంతగా ఆత్మలు ఎదిగిండు కాబట్టి అది నిర్మూలించగలిగినడు ఆ అనుభవాన్ని చూడగలనుడు కాబట్టి ఇక్కడ రాసిండు ఇది మన రాయబడింది అన్నట్టు మంచిది ఏది కూడా కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఒకవేళ అది మనలో మన శరీరంలో మనం ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటాం మేనైనది చేయవలను అనే కోరిక నాకు గాని కానీ దాన్ని నాకు కలగట్లేదంట అంటే ఏం ఏం జరుగుతుంది ఇక్కడ మన శరీరంలో మన హృదయంలో ఏం జరుగుతుంది ఈ నియమాలు మనకు తెలియకుండానే మనలో నుంచి అవి మనకి అది చేయదని వేరులాగా అవి నాటుకుపోతున్నాయి అది తొదకు శర్రం లాగా మారిపోతు జీవితం మార్పు చెందబోతుంది కాబట్టి అది మన అది గుర్తించగలను కాబట్టి అని ఈ రీతిగా చెప్పబడుతున్నాడు దాన్ని చేయుటకు నాకు కలగట్లేదు అన్నాడు అయితే నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నా ఇది కదా అంటే మేలు చేయాలని ఆయన చూస్తున్నా కానీ కీడు చేస్తున్నాడంట ఇది ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఎట్ట చేస్తుంట కీడు అంటే శరీరము ఎంత భయంకరమైంది అనేది చెప్తున్నక్కడ శరీర నియమము ఎంత భయంకరమైంది ఎట్ల మనిషిని తీసుకెళ్తుంది పాపంలోకి అనేది చెప్తున్నక్కడ నేను చేయగోరు మేలు చేయక నేను మేలు చేయాలని చూస్తున్నా కానీ చేయగోరని క్యూడ్ చేస్తున్నా ఇది కొద్దిగా కష్టమే కదా అంటే నేను ఇది ఎట్లుందంటే నేను కొట్టాలని అనుకోలేదు కానీ కొట్టేసిన అన్నట్టుందన్నట్టు ఇది అంటే చర్య నియమము ఎంత భయంకరంగా ఉందనే విషయం చెప్తున్నక్కడ అందుకు మన మన మన ఎందుకు దేవుడు ఎందుకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చిండంటే దేవుని ఆత్మనీలు ఉంటే ఏమైతే అంటే నువ్వు స్టేబుల్గా ఉంటావు స్థిరంగా జీవిస్తావు పరిశుద్ధంగా జీవిస్తావు దేవుని భయం భక్తిగా జీవిస్తావు దేవుని ఆత్మనీలు లేదనుకో నువ్వు స్టేబుల్గా ఉండలేవు నీ కంట్రోల్గా ఉండలేవు అన్నట్టు ఆత్మసార ఆత్మ అనుసరించి మన సక్రంగా నడుచుకుందామని వాక్యం రోమ పత్రిక ఏమి అధ్యాయం చదవండి చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అది పరుశుదాత్మ గురించి శరీర నియమము ఎట్లా కంట్రోల్ చేయాలా ఏ రీతిగా నువ్వు దాన్ని లోపరుచుకోవాలనేది అధ్యాయంలో చెప్పబడింది బైబిల్ అంతట్లు ఇంకా ఎక్కడ లేదు ఆత్మను అనుసరించి నడుచుకొని సక్రమంగా నడుచుకుంటే మా సరిగిన ఆత్మను అనుసరించి నడుచుకోవటం కాబట్టి చెప్పండి ఎంతమంది ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నారు ఈ లోకంలో ఎందుకు మనుషులు పడిపోతున్నారు అంటే ఎందుకు ఆ రీతిగా శరీరం భ్రష్టత్వంలో పడుతున్నారంటే ఆత్మ నియమం ప్రకారంగా నడుస్తలేరు అన్నట్టు అందుకు నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం చాలా మంది చర్చిస్తే వాటిని తృణీకరిస్తారు దేవుణ్ణి దేవుణ్ణి అమ్ముకుంటే ఆటోమేటిక్గా దేవుని ఆత్మ వాళ్ళ ఉంటుంది మీరు సరే నువ్వు అనుకుంటున్నావు అట్లా కానీ పొందంకోమని ఎందుకు చెప్తున్నాం దేవుడి వాక్యం ఎందుకు వాళ్ళు కనిపెట్టిన అపోస్తులు లిటరల్ గా జరిగిందా లేదా అది కాబట్టి అది నువ్వు కనిపెట్టాలా ఉందా లేదా ప్రయాసపడాలా అడుగుతీ ఇస్తానంటే మరి అడిగినావమ్మా మనం ఎప్పుడన్నా అన్న ఒక నిమిషము రవి అన్న ఒక నిమిషం శేఖర్ బ్రదర్ ప్రెజ్లో బ్రదర్ మీది వీడియో ఆన్ అండి బ్రదర్ బ్రదర్ వీడియో శేఖర్ బ్రదర్ కొంచెం వీడియో ఆఫ్ చేస్తారా న్యూట్ లోనే ఉన్నారు ఇంకా సరే సరే చూడండి పంతొమ్మిది వచ్చిన మనం చూస్తున్నాము నేను చేయగోరు మేలు చేయక చేయగోరైన కీడి చేయొచ్చున్నాను అంట నేను కోరైన దానిని చేసినడల్లా దానిని చేయనది నా ఎందు నివసించే పాపమే కానీ ఇకను నేను కాను అంటున్నాడు అంటే పాపమే మనుషుల్ని ఆ రీతిగా చేస్తుందని ఉండి అంటే పాపము మనిషిని ఏ రీతిగానే చేయగలదన్నట్టు అంటే నువ్వు ఏం మేలు చేయాలనుకుంటో కానీ అది క్యూడ్ చేస్తాను అంటే అది ఆటోమేటిక్గా అది కీడ్ లాగా మారిపోతున్నట్టు ఎందుకంటే పాపం దాని ప్రభావం అంత భయంకరంగా ఉంటుంది అందుకు పాపప నియమాలు మనం ఏలా ఏలకుండా ఉండాలంటే మనం ఎక్కువ ప్రార్థన జీవితం కలిగి ఉండాలా మన శరీరాన్ని నలగొట్టుకోవాలా పాపప నియమాలు ఇంకేమన్నా మనలో ఉన్నామని పరిశీలించుకోవాలా అన్నిటి నుంచి మనం విడుదల పొందితేనే కానీ ఆత్మీయ స్థితిలో మనం ఎదగలేం పైకి ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మేలు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది ఒక నియమం కనిపిస్తుంది శరీరంలో ఆయన హృదయంలో అంతరంగంలో ఒక నియమం కనిపిస్తుంది ఇందాక చెప్పిన మన అంతరంగములను పరీక్షిస్తాడంట ఆయన ఒకవేళ ఈరోజు మన అంతరంగాలు ఎట్లున్నాయి మనం పరీక్షిస్తున్నాడు దేవుడి ఈరోజు అంతరంగమును సాండిని తీసలేదు శేఖర్ బ్రదర్ మీది వీడియో ఆన్ అయింది బ్రదర్ కొంచెం మ్యూట్ లో పెట్టండి రవి అన్న సాండిని బత శేఖర్ బ్రదర్ చె ఓకే బ్రదర్ అదే మీది వీడియో ఆన్ అయింది టూ లార్జ్ అయిపోతుంది అనమాట వీడియో ఆన్ చేస్తే మనకి రికార్డింగ్ ఇప్పుడు ఏం పడుతుందన్నా మధ్యలో ఒక కాల్ వచ్చింది చూడండి పదమూడు ఇరవై ఒకటి చూస్తున్నాం మనం కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేట కలుగుచినదని ఒక నియమము నాకు కనబడుచున్నది ఒక నియమం కనిపిస్తుందంట ఏందా నియమం అన్నప్పుడు ఇరవై అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించను కానీ అంటే నీ అంతరంగను బట్టి నీ హృదయాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది ఏదో ఒక నియమం ఉందంట అది పాపపు నియమము ఆయన కనిపిస్తుందంట పౌలు తనంతా తానే తన జీవితం గురించి చెప్తుండో ఈ రోజు మన జీవితాలు కూడా మన పరిశీలించుకోవాల వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచిందంటే ఆయన గ్రహించాలన్నాడు ఈంది ఎందుకు జరుగుతుంది ఇట్లా నేను మంచిగానే ఉన్నాను కానీ ఎందుకు నేను ఆ రీతి ఒకరోజు బలహీనతలు కనిపిస్తూ ఉంటాయి కదా కాబట్టి అది మన ఏదో ఆ బలహీన అనేది నువ్వు గ్రహించాలి ప్రార్థన పూర్వకంగా అది నా మనసు ధర్మశాస్త్రంతో పోరాడొచ్చు నా అవయములోనున్న పాప నియమునకు నన్ను చెరపట్టుకొని లోబడుచున్నది అది చెరపట్టుకొని లోబడుస్తుందంట అంటే చెరకు తీసిపోతుంది అది ఆ నియమం కాబట్టి మరి ఎవరు దాన్ని విడిపించాలా మనుషులు బలంగా చూడండి పాపమనే జీవితము ఎంత భయంకరమైందో ఆ హృదయంలో ఉన్న దాన్ని ఆయన గ్రహించగలిగినడు ఆయన ప్రార్థన పరుడు కాబట్టి గ్రహించలేనాడు ప్రార్థన పరులు కాకపోతే ఏదో గుడ్డిగా నమ్మకం ఏదో మంచిగానే ఉన్నాను అనుకున్నవాడైతే అట్టనే మోసపోతాడు తిరిగి ప్రసత్వంలో పడిపోతాడు అన్నట్టు కాబట్టి ఆయన గ్రహించలేనాడు కాబట్టి మనం కూడా మన జీవితాల్లో కూడా మనం గ్రహించాలి ఎలాంటి నియమాలు మనలో ఎంటాడుతున్నాయా అనేది మనం గ్రహించాలా అందుకు మన హృదయం పరిశుద్ధంగా ఉండాలా అని కొరకు జీవించాలా చూడండి ఇరవై వచనంలో అయ్యో నేను ఎంత దౌర్భాగ్యులను అంటే నేను ఎంత దౌర్భాగ్యుడు నేను ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అంటే ఈ శరీరము మరణానికి నడిపిస్తుంది అందుకు మనుషులు చచ్చిపోతున్నారు ఎందుకు చచ్చిపోతారు మనుషులు ఇది కారణం పాపం అనేది ఎంత భయంకరమైందో అది ఎక్కడ ఏళ్తుంది మనుషులంటే లోపల అది గ్రహించలేరు మనుషులు దాని గురించి మనం ప్రకటించాల అందుకు ఆయన లోకానికి వచ్చిండు ఆ నియమము మనుషుల్ని పాప నడిపిస్తూ ఆ నియమము మనుషుల్ని పాపానికి నడిపిస్తూ ఉంది ఇస్తారు వినిపిస్తుందా ఇస్తారు వినిపిస్తుందా అలా వినిపడుతుంది ఓకే పర్లే పర్లే చూడండి ఆ నియమము మనుషుల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది ఏదో ఒక నియమం కదా ఏదో ఒక బలహీనత మనుషులు వెంటాడుతుంటారు కదా కొంతసేపు మనం మంచిగా ఉంటాము కొంతసేపు బాగుంటాము కానీ ఒక ఒక దశకు వరకు అమావంతంగా మారిపోతూ ఉంటాం అంటే ఏదో ఒక నియమం వెంటాడుతుంది అది నువ్వు ఈరోజు గ్రహించాలా నువ్వు దాని నుంచి విడుదల పొందాలా ఒక దశలో మనం మంచిగా కనిపిస్తూ ఉంటాం ఒక మనం బాగుంటాం సడన్ గా ఒక సందర్భం ఏమైద్దంటే టోటల్గా ట్రాన్స్ఫామ్ అయిపోతుంది అంటే ఆత్మలో నుంచి శరీరానికి మారిపోతా ఉన్నట్టు శరం నుంచి ఆత్మకు ట్రాన్స్ఫామ్ కావాలా కానీ శరంలో ఉన్నవాడు ఆత్మలో పరిపక్కన చెందాల కానీ ఆత్మలో ఉన్న వాడు శరీరంగా పని పని పరిపక్కం చెందితే ఏమవుతుంది రోల్ రివర్స్ అయిపోద్ది కాబట్టి ఆ నియమము ఏంది అది పాప పని అది ఏమైనా కావచ్చు నీ బలహీనత ఆయన బలహీనత ఏందో మనకు తెలియదు కానీ ఆయన ఏదో ఒకటి నన్ను పట్టుకోబోతుంది నేను మంచిగా చేయాలనుకుంటున్నా నేను మంచిగా జీవించాలనుకుంటున్నా కానీ నేను జీవించలేకపోతున్నాను నేను ఇది మానలేకపోతున్నా ఈ అలవాటు నాకు ఉంది ఈ బలహీనత నాలో ఉంది కానీ దీని నుంచి నేను విజయం పొందలేకపోతున్నా అంటే ఏదోక ఒక నియమం నేను వెంటాడుతుంది ఈ రోజు అది గ్రహించు ఈ రోజు నువ్వు వ్యక్తిగతంగా నీ ప్రార్థన్య జీవితంలో నువ్వు అడుగుదేవుడి ప్రవ్వా ఏందా నియమం ఇది నేను ఎందుకు ఒకవేళ నువ్వు గ్రహించగలిగితే అది గ్రహించిన పౌలు కానీ నువ్వు నేను గ్రహించగలిగితే నువ్వు దాని నుంచి విడుదల పొందాలా పశ్చాత్తా పాదాలు పట్టుకొని అడగాల ప్రవ్వ దీ దీని నుంచి ఇక్కడ పౌలు అదే చెప్తుంది అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును ఇటి మరణము నాకు లోన నుండి నన్ను ఎవడు విడిపించును అంటే నీ శరీరము మరణానికి పోతుంది నీ శరీరానికి మరణి పోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు అంటే అది ఎంత భయంకరంగా నీళ్ళు లోపచ్చుకుంటుంది అందుకు చాలా మనం మనం బహు జాగ్రత్తగా ఉండాలా అని వాక్యం చెప్తుంది చూడండి కాబట్టి ఏ సు ప్రభుత్వంపై ఎవరు కూడా మనల్ని అది విడిపించలేడు అని ఈ వాక్యం చెప్తుంది కదా కాబట్టి చూడండి అందుకు మనము బహు జాగ్రత్తగా మతైస్సు వార్త ఈ హృదయంలో నుంచి మనకి ఎట్లా రావాలని మతైసు వార్త పన్నెండు వద్ద సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయంలో తెచ్చును దుర్జనుడు తన చెడ్డ దననిధి నుండి దుర్విషయంలో తెచ్చును రెండు గుంపులు కనిపిస్తాను ఇక్కడ ఒకడు సజ్జనుడు అంటే మంచి మంచివాడు కాబట్టి రెండోవాడు దుర్జనుడు అంటే చెడ్డవాడు అంటే ఒకటే వ్యక్తి అంటే గుణగాన వ్యక్తి ఒకటే గుణగానాలు వేరనట్టు మనుషులు మనుషులు ఒకటే కదా కానీ గుణగానాలు వేరనట్టు అట్లనే తన మంచి ధననిధిలో నుంచి సద్విషయం చేస్తారంటే మంచి విషయాలు తెస్తారంట అంటే నీ హృదయం అనే నువ్వు నీ హృదయం యొక్క ధననిధి ఉంది వాక్యం నాకు జ్ఞాపం వస్తులేదు నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి అంట వాక్యం ఉంది అంటే నిజమైన ధనం గురించి చెప్తుండ ఆత్మైన ధనం గురించి చెప్తుండ పౌల్ ఆ సామెతలగంద సొలమన్ నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి ఆ నిధి అంటే ధనం అనేది ఆత్మీయ దశలను అర్థం చేసుకోవాలా నిజంగా ధనం గురించి మాట్లాడుతుండ లేకుంటే దేని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి తన ధననిధుల నుంచి సద్విషయములను విషయములనే ఉంది అక్కడ డబ్బు అయితే ధననిధి అని చెప్పేవాడు కానీ సద్విషయములు అంటే మంచి విషయములు తెస్తారంట ఆ హృదయంలో ఇది ధనానికి సంబంధించింది కాదు ఇది సత్యముకు సంబంధించింది దేవుని విషయాలను నీ హృదయంలోకి నీలోంచి బయటికి రావడానికి సంబంధించిన విషయాలు మర్మాములు దేవుడి భయపరిచిన ప్రతిదీ సద్విషయంలో తెచ్చును మంచి విషయాలు తెస్తారంట అందుకు మన హృదయంలో దేవుడు శాశ్వత కాలమైన జ్ఞానాన్ని పెట్టిండంటే అది నీలో పెట్టిండు నువ్వు దాని నుంచి రిలీజ్ చేసినప్పుడే ఇతరులకు ఆ జ్ఞానం అనేది రిలీజ్ అవుతానంటు కాబట్టి దుర్జునుడు తన చెడ్డ దాని నుంచి సద్విషయం దుర్విషయంలో తెస్తారంట అంటే వాడి పాపంతో నిన్న పౌలు ఇందాక అన్నట్టు మంచి చేయబోతే చెడు చేస్తున్నట్టడు అవే వస్తాయి అన్నట్టు అందుకు మనము మన ధననిధిని జాగ్రత్తగా పడుకోవాలని చెప్తున్న వాక్యం కాబట్టి నేను ఇరవై మతైసు వార్త ఇరవై పన్నెండు ముప్పై ఆరో వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దిన లెక్క చెప్పవలసి ఉండును దానికి నువ్వు లెక్క చెప్పాలా నువ్వు ఏ వాక్యం చెప్తాను ఏ రీతిగా ఉండను ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాలా కాబట్టి ఆ టైం దగ్గర అందుకు మన జీవితాల్లో మనం చక్క పెట్టుకోవాలా ఆ తీర్పులో మనం ఉండొద్దు తీర్పు నుంచి మనం తప్పించుకోవాలంటే నువ్వు తీర్పులో ఉండడానికి వీలేదు నువ్వు తీర్పు తీర్చేలాగా ఉండాలి కానీ ఒకనొక దినము అందరికీ నువ్వు తీర్పులో ఉండొద్దన్నట్టు అందుకు మనము మనం మనం పరిశీలించుకోవాలా అనే విషయము ప్రభు అది మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఎందుకంటే ఆ ఇదంతా దేవుని వెంబడించే వాళ్ళు జీవితంలో ఎట్లా జరిగిందో నీ నా జీవితాలు అట్లా జరుగుతాను అందుకు ఏం చేయాలంటే ఒక వాక్యం చూసి నేను ముగిస్తాను గలతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము గలతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో గల 5 ఇరవై నాలుగు ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేయబడి ఉన్నారు కాబట్టి ఎట్లా సిలవేయాలంట దేవుని సంబంధులు మనము శరీరమును దాని ఇచ్చలు అంటే శారీరకమైన కోరికలతోనూ దురాశలతోనూ సిలువేయబడి సిలువ వేసి ఉన్నారు ఉన్నారు క్రీస్తు చేస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ తోను సిలువ వేసి ఉన్నారు అంటే సంపూర్ణంగా నువ్వు సెలువుకు వాటిని కొట్టాలని చెప్తున్నా అక్కడ అంటే ఆయన సెలువు మనంలో సమస్త పాపాన్ని జయి ఎట్లా జయించో నువ్వు అట్లా నీ ఆశల నీ కోరికలన్నిటినీ శరీర నియమాలన్నింటినీ నువ్వు సిలువేయాలా దానికి సమాప్తి చేయాలనే విషయం చెప్తున్నా అక్కడ మనము ఆత్మను అనుసరించి జీవించే వారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందమంట కాబట్టి అందుకు నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం పరిశుధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు ఎంత గంభీరంగా వాకింగ్ చెప్పి ఏమైనా చెప్పొచ్చు కానీ నువ్వు క్రమంగా నడుచుకోలేవు ఎక్కడొక దాన్ని నువ్వు పోతావు ఉంటావు అందుకు మనము క్రమంగా నడుచుకోవాలంటే మనం ఆత్మను అనుసరించి అంటే బలి ఉంది ఇంగ్లీష్ లో బాగుంది అంటే ఆత్మను అనుసరించి జీవించే వారం అయితేమో ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటామంట ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రమంగా నడుచుకుంటావో నీలో ఆత్మ ఉన్నట్టు రివర్స్ ఫామ్ చెప్తే నువ్వు క్రమంగా నడుచుకోవాలంటే నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం అన్నట్టు తర్వాత ఏముంది తెలుసా ఒకరికొకరు వివాదము రేపకయో ఒకరిందకరుము అసూయ పడకయో వృధాగా దేవుని గుణగా ఆత్మలో నడిపించేవాడు ఇట్టుంటాడు అన్నట్టు ఏ వివాదం లేపడు ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు ఎవరి మీద కోపం పెట్టుకోడు ఎవరి మీద అసీ ఎవరి మీద ఉదాహరణ ప్రయాసపడ్డు అన్ని క్రమంగా సక్రమంగా నడుచుకుంటానట్టు ఈ గుణగాణాలు ఉన్న వాళ్ళందరిలో శరీర శరీర సంబంధమైన సంబంధులు వీళ్ళు ఆత్మ నడిపించబడ్డ వాళ్ళు కాదు అంటే ఒక క్లూ చెప్తున్నారు పౌలు అక్కడ ఆ రీతిగానే ఆ చూడండి మనం ఇంకా చూడండి కలిసి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినం అయితే మన ప్రభు ఏసు క్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించడం నాకు దూరమవును గాక దాని నాకును లోకమును లోకమునకు నేనును సిలువ ఇవ్వబడి ఉన్నాం అంటే ఈ లోకస్థలతో లోకపు మనకి ఎలాంటి సంబంధం లేదన్నట్టు ఎలాంటి పొత్తు లేదన్నట్టు నువ్వు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని నీ సిలువనెత్తుకొని నువ్వు వెంబ ఆయన వెంబడించాల కాబట్టి ఈ లోకంతో మనకి ఎలాంటి పని లేదు ఈ లోకంలో దేని గురించి మనం అతిశయించొద్దు నువ్వు ఎంత నీకు ధనం ఉన్నా దేని గురించి అతిశయించొద్దు ఏ పేరున్నా అతిశయించొద్దు దానివల్ల నువ్వు నీకు నష్టం అన్నట్టు లూసిఫర్ అతి అతిశయించండి వాడు పడిపోయింది కిందికి గర్వించే వాళ్ళు అంతా గర్వం అనేది చాలా చాలా డేంజర్ అన్నట్టు లూసిఫరు గర్వించి పడిపోయినాడు మనలో ఎలాంటి గర్వం ఉండొద్దు కాబట్టి మనం దేని ఎందు అతిశయించాలా మన అతిశయం ఇక్కడ చెప్తుండే ఇక్కడ కానీ పాత నిబంధన కాలంలో ఇర్మియా ధార దేవుడు బయలుపరుస్తున్నాడు మనం దేని అతి అతిశయించాలా ఇర్మియా గంధం తొమ్మిదో అధ్యయము ఇరవై అతిశయించేవాడు దేని బట్టి అతిశయించే అంటే అతిశయించేవాడు దేన్ని బట్టి భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయించాలంట భూమి మీద కృప చూపించేవాడు నీతి న్యాయం జరిగించేవాడైన దేవుడు సర్వశక్తి కలైన మన ప్రభువును ఆయన ఆయన ఏం చేయాల నేనే అని గ్రహించాలంట ఫస్ట్ తర్వాత పరిశీలనగా తెలుసుకున్న అతిశయించాలంట తెలుసుకోకుండా ఏం అతిశయిస్తాను చెప్పండి వాక్యంలోని సత్యం మనం తెలుసుకోకుండా ఏం అతిశయిస్తాం అందులో దానిలో సారం లేకుండా ఎట్లా రుచి దొరుకుతుంది కాబట్టి అట్టి వాటిలో నేను ఆనందించే అట్టి వాటిలో ఆయన ఆనందిస్తున్నాడు ఆయన ఆనందించాలా ఆయన సంతోషించాలా మనం ఏంటంటే మనం దేని కూడా మనం అది మనకు దూరం కాక ప్రభువులందే మనం అతిశయించాలా తర్వాత లాస్ట్ కన్ చూ వాక్యాలు ముగిస్తా ఇప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు ఏ వేలు గ్రంథము రెండో అధ్యాయము ఏ వేలు గ్రంథము ఇస్తారు హలో సరే ఏవేలు గ్రంథము రెండో అధ్యాయము పదమూడు వచ్చిన మీ దేవుడైన యహోవా కరుణ వాత్సల్యం వాడును శాంతి మూర్తియు అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపరును గనుక మీ వస్త్రంలోనూ కాకా మీ హృదయంలోనూ చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ప్రవక్త ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు అంటే ఈ చివరి కాలంలో ఎట్లా ఉండాలి ఏ రీతిగా చేయాలనే విషయం అక్కడ చెప్తుంది అక్కడ ఆయన కృపగల దేవుడు ఎంత శాంతిమూర్తి ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడు ఎంతగా ప్రేమించేవాడు కాబట్టి ఆయన క్యూడు మీదకి రాకుండా ఉండాలంటే ఆ తెగులు మన మీదకి రాకుండా ఉండాలంటే ఈ లోకం ముఖ్యంగా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా పశ్చాతాపము చూడు పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకోవాలంట ఆయన తోటి తిరగబనడు అంటే నీ హృదయము సంపూర్ణంగా ఓపెన్ కావాలా ఆయన అంటే అది బండలాగుంది అది రాతిలాగా ఉంది అది మొత్తం కరుడు అన్నట్టు మనుషుల హృదయాలు వాటిని పగలగొట్టాల పగలగొట్టేస్తే అప్పుడుగానే వాళ్ళ హృదయం మెత్త కాదన్నట్టు వాళ్ళ హృదయాలు వాళ్ళ వస్త్రాలు చింపుకుంటున్నారంతే పైకి చూపించుకుంటున్నారంతే వేషధారం లాగా కానీ ఆయన తట్టు తిరగాలంటే నీ హృదయం చింపబడాలంటే నీ హృదయం సంపూర్ణంగా ఓపెన్ చేయాలా రవ్వా నా హృదయంలోకి రావ అది అసలైన పశ్చాత్తాపన ప్రార్థన జీవితం అయ్యో ఇంతకాలం ఎంత భయంకరంగా జీవించినని దౌర్భాగ్యమే నీ శ్రమించిన నువ్వు ఎవరు నన్ను కాపాడతారు ప్రవ్వా నన్ను ఏం చేయలే మంచిగా చేయాలనుకుంటున్నా కానీ నాకు చెడు వస్తుంది ప్రవ్వ పౌలు చెప్పినట్టు ఆ రీతిగా నన్ను ఉండొద్దు ప్రవ్వా నా హృదయాన్ని నేను చింపేసుకుంటున్నా నా హృదయాలను నేను ఓపెన్ చేస్తున్నా హృదయంలోకి రావు రవ్వ నన్ను సంపూర్ణంగా నా జీవితాన్ని మార్చు నాలో పత్తి బలహీత నుంచి నా గుడలు కల్పించుకురావు అనే ప్రార్థన మనకు అవసరం అన్నట్టు కాబట్టి చివరికి ఒక వాక్యం చూపిస్తా నేను చూడండి ఏ ప్రభు ఆయన సెలువు గురించి ఒక మాట చెప్తా ఉంటాడు అక్కడ ఆయన సులువు ఆయన సెలువు మరణం పొందక ముందు ఆయన గ్యస్తమైన తోటికి వెళ్తాడు ప్రార్థన చేయలేకి ప్రార్థ ప్రార్థన జైలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చూడండి ఆయన ఒక విషయం చెప్తూ ఉంటాడు అక్కడ ఈ లోకంలో మనకి ఎన్ని అడ్డంకులు అంటే చాలా అడ్డంకులు ఉంటాయి కదా చాలా కష్టాలు సమస్యలు అన్ని ఉంటాయి అపారకమైన మార్గాలు ఉంటాయి అపారకమైన కష్టాలు ఉంటాయి కానీ వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే వాటన్నిటి నుంచి నీకు జయించాలంటే దేవుడు నీకు అధికారం ఇచ్చింది శత్రు మీద కాబట్టి పది విజయం పొందొచ్చు అయితే గెస్తమైన తోటలో ఏసు ప్రభు తండ్రి చిత్తానికి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరించి తొలగించు ప్రభాని ప్రార్థిస్తున్నాడు కానీ నా చిత్తం కాదు ప్రభ నీ చిత్తమే చిద్ధించుగాకన్నాడు అంటే అక్కడ ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఒకసారి ఆయన నీ చిత్తమే చిద్ధించుగాకంటే చెప్తే అయిపోతుంది కానీ నా ఇష్ట సాధ్యమైతే ఈ గిన్నెని అద్దరించి తొలగించమన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎందుకు తొలగించమన్నాడు తర్వాత ఎందుకు నీ చిత్తమే చిద్ధించుగాకన్నాడు అంటే కొన్ని శ్రమలు ఎటువంటి అంటే ప్రవ్వా ఇది నా వల్ల కాదు ప్రవ నేను భరించలేకపోతున్నా కానీ నీ చిత్తం నువ్వే పర్మిట్ చేస్తే నీ చిత్తం అట్లా ఉంటే చేయగలను ప్రభావా కాబట్టి నీ చిత్తమే చిద్ధించుగాక ప్రభావ అనే ప్రార్థన నీ నా నోటి నుంచి రావాల నాకు ఎందుకు ప్రభావ ఈ కష్టము ఎందుకు అని శ్రమ చెప్పడానికి వీలేదు ఈ శ్రమ ఇచ్చింది నువ్వు ప్రభావ దీనించి నేను విజయం పొందాలా ప్రభావ నువ్వు నాకు సాయం చేయి అనే ప్రార్థన అక్కడికి కనిపిస్తా ఉంది ప్రభు తండ్రికి ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు తండ్రి ఎవరున్నారు ఏ ప్రభే తండ్రి కదా ఇప్పుడు కుమార్డు కుమారుడుగా ఉన్నావు నీ ప్రార్థనగా అట్లా ఉండాలని చెప్తున్నా అక్కడ ఆ గినిలోనే తాగితే కాదు ఈ లోకంలో పాపాన్ని విముక్తి కలగదు కాబట్టి ఈ లోకం అనే శ్రమలలో పోకపోతే నీ శిలువునెత్తుకో మనం మన శిలువు మనం వెంబడి మనం వెంబడించి మనం ముందుకు ఈ లోకంలో పాపానికి విముక్తి రాదనట్టు ఆయన శిలువ సువార్తను చేత పట్టుకొని సువార్త ప్రకటిస్తే ఆ పాపం నుంచి వాళ్ళంతా విడుదల ఆయన పొందిన శ్రమ ఆయన ఏ రీతిగా శిలువును వెంబడి వెళ్ళిండు ఎలాంటి దారి ఎంచుకున్నాడు ఆయన ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు ఈ రోజు నువ్వు నేను కూడా అలాంటి మార్గాన్ని ఎంచుకొని సమస్తాన్ని మనం త్యాగం చేసుకొని ఆయన కొరకు జీవించగలిగితే ఈ లోకంలో మనుషులందరికీ రక్షణ వస్తాయి వాళ్ళ హృదయాలు మార్పు చెందుతాయి మనుషులు తలంపులు ఆలోచనలు మారుస్తాను కానీ హృదయాన్ని మార్చుకుంటలేరు ఆ ఇది ఇట్లా ఉందంటే ఆ సరే నేను చేస్తాను చేస్తాను ఓకే అని చెప్తారు కానీ తర్వాత హృదయం మార్పు చెందట్లేదు కానీ ఆ హృదయాన్ని మార్చాలంటే అది చాలా కష్టం అది అది గ్రహించగలగాలంటే మనం ఎంతగా ప్రార్థనలో ఉండాలి ఎంతగా మనం దానికి ప్రభుని అడగాలి కదా ఒక హృదయం మార్చబడాలంటే ఎంతో కష్టం కదా మార్పు చెందాలంటే కాబట్టి దాన్ని నువ్వు ఒక శిల్పిలాగా వాడిని నువ్వు సంపూర్ణంగా ఆ రాయి లాంటి జీతాన్ని ఒక మంచి రూపాన్ని తీసుకురావాలంటే నీ సేవా జీవితం నా సేవా జీవితం ఎంత ఎంతగా ఉండాల మనం ఎంతగా సంపూర్ణ స్థితికి ఎదగాల ఒక రాయి శిల్పంగా మార్చ ఒక మంచి వస్తువులాగా తయారు చేయాలంటే చాలా కష్టం అది ఒక పాత్రను చేయాలంటే చాలా కష్టం ఎంత ప్రయాస పడాలనో ఎంతగా తగ్గించిపోవాలనో దానికి టైం పెట్టాలా త్యాగం చేసుకోవాలా ఎన్నో నువ్వు త్యాగం చేసుకుంటే గాని అది పాత్ర కాదన్నట్టు ఒక పాత్ర తయారు చేయాలంటే ఏం చేస్తారు కొమ్మరి అడవికి మంచి మట్టి తీసుకొస్తే దాన్ని మంచి ఫిల్టర్ చేస్తాడు తొక్కుతడు ఏమేమో చేస్తాడు అన్ని చేసి కానీ అప్పుడు సారి మీద అప్పుడు పాత్ర తీసుకెళ్స్తే అప్పుడు కూడా అది సరిగా రాకపోతే మళ్ళా దాన్ని తీసుకొని మళ్ళా చేసి ఏదో ఒక కష్టపడి ఒక పాత్రను తయారు చేస్తా అంటే ఎంతో ప్రయాసంతో గుడింది అన్నట్టు అట్లనే అంత ప్రయాస పడిన మన మనము అట్లా ప్రయాస పడితే గాని ఆత్మలను మనం సంపాదించుకోలేదు కాబట్టి అలాంటి కృపా ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపమైన ఏసు ప్రభ ఎంతో వందనైనా ఈ గడిచిన కాలవంతంలో కాచి కాపాడేందుకే నీకు ఎంతో వందనాలు ప్రవ్వ నైనా మా హృదయాలు ప్రవ్వ పరిశీలించమని ప్రాదష్టమైనా మా హృదయంలో ప్రవ ఇంకేమన్నా నియమాలు పాపప నియమాలు ఇంకేమన్నా వాళ్ళు ఇంకేమన్నా ఉంటే ప్రభావ చూపించండి ప్రవ్వ కాబట్టి వాటిని సరి చేసుకోవాలా పరిశుద్ధంగా జీవించాలా ఎందుకంటే మా హృదయంలోకి వెళ్ళే నూ మాలోంచి బయటకు వస్తేనే పరిశుద్ధంగా కాపాడుకోవాలా ప్రవ్వా మా నోటిని మేము జాగ్రత్తగా మేము కాపాడుకోవాలా ప్రవ ప్రతి దశలో మా చూపులు మా తలంపులు మా ఆలోచన సమస్తాన్ని ప్రవ మేము జాగ్రత్తగా కాపాడుకోవాలా ప్రవ పరిశుద్ధంగా జీవించాలా మీ కొరకు అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం వాళ్ళు ఇంకేమైనా మన ఆయాసకరమైన జీవితాలు మాలు ఉంటే ప్రవ వాటి నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థిష్టం నేను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ యొక్క కనికెరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా ప్రవ పరిశుద్ధతో ప్రభావ నిండు మనసుతో నింది మిమ్మల్ని సేవ సేవించి బిడుదలగా మమ్మల్ని ఈ రాతి కాల సమయంలో ప్రవ వింటున్న వాళ్ళందరూ మీరు మీ మీ యొక్క కృపా వెంబడి కృపా మాకు మీ పోలిగా మార్చండి ప్రవ్వ పరిశుద్ధతో నడిపించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకొని పత్తి పాప నియమాల నుంచి మాకు విడుదల కల్పించి పరిశుద్ధమైన జీవితం దయచేసి మీరు ఆక సిద్ధపరచుకోమని ప్రార్థిస్తాం పర్లోక ముందుని మా తండ్రి మీ చిత్తం పర్లోక ముందు నెరవేట్టు భూమి మీద తండ్రి మీ చిత్తం పరలోక ముందు నెరవేట్టు మా కుటుంబంలో నెరవేరును కాక మీ చిత్తం పరలోక ముందు నెరవేరెట్టు మా జీవితంలో మా శరీరంలో మా గర్భంలో నెరవేరును కాక ఏసు పరిశుద్ధ నామంన ప్రవ్వ మీరే కార్యాలు జరిగించి ప్రతి చోట మీకు మా శాసనం పెట్టుకోండి ఈ రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ఏకములేసి సుతించి ఘనపచలాల మీకు రూపదయించండి మా ఆత్మలను మా ప్రాణం మా శరీరం మీకే అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబిఎం గ్రూప్లను ప్రదర్శిస్తారు కుటుంబీకులందరికీ ఇంకెంతమంది ఆరాధనలు పాల్గొనే కుటుంబకులందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మెయిన్ ప్రయోజనా అందరూ ప్రయోజన ఫేస్ లోడ్ అక్కడ శేఖరప్రద ఫ్రేజ్ లోడ్ సుజాత ప్రేజ్ లోడ్ పప్పన్న